సో పేణా అంటారు అనుకుంటాను నిద్రలోని నిద్ర నిర్జల సంఘం తామసంపు నిద్ర తల గోచు నిద్రలోని నిద్ర నిర్భీతి ఉదయించు విశ్వరాధిరామం వెనుక వేమ కొంచెం కష్టంగా ఉండేది నిద్రలోని నిద్ర నిర్భీతిని ఉదయించు అది బాగుంది అంటే ఎప్పుడైతే మీరు నిద్రలోకి ప్రవేశిస్తారో వెంటనే మీరు అభయ స్థానమును పొందుతారు అనే అభిప్రాయము నిద్రలోని నిద్ర నిర్జర సంఘము నిర్జర అంటే దేవతలు అమర నిజంతో ఎలా ప్రారంభమవుతుంది అమరాని జరా దేవాహ అని ప్రారంభమవుతుంది అసలు ప్రేమ అమరాని జరా దేవా కుమరా కళ అని చదివివారు అది మీరు నిన్న అంటే వాడు అమర దేశంతో ప్రారంభించారు అమర అమరా చదివివారు అమర శ్లోకాలు కఠస్థం చేసి వారు చిన్నప్పుడు సంస్కృతం సో ప్రారంభం అమర అని జలాగనే అంతవరకు వచ్చింది మరి ఇంకా తర్వాత రాలేదు వారు ఎక్కడో అల్లరి చేస్తున్నాడు పోతుర లేదా అమర నిఘంతులు చదువుకోమంటే అమర కోసం చదువుకోమంటే కుమర అంటే వాళ్ళు కొరక ఈ కుంపమీదెక్కి అల్లరి చేస్తున్నాడు ఏంటి అని వీడు అంటారు సార్ పోలేండి ఆ పద్యం పూర్తిగా మనకి అర్థం కాలేదు చూద్దాం నిద్రలోని నిద్ర నిజముగా తెలిసిన భద్రమగుము నీది బ్రహ్మ విద్య ఇది చాలా బాగుంది మీరు నిద్ర యొక్క స్వరూపం మీరు తెలుసుకుంటే అది బ్రహ్మ విద్య మీకు మంగళము కలుగుతుంది అది అది మనం రోజుకున్న పాఠం నిద్ర తెలిసినట్ల నిజమైన యోగిగా మనం చూస్తున్న పాఠం అనే నిద్ర యొక్క స్వరూపం తెలిసి నిద్రలో ఆత్మ యొక్క స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకున్నాడో అదే అసలైన యోగి మిగతా వాళ్ళందరూ కూడా యో యోగ యోగి అయితే పేరుతో ఎలుగో చేస్తూ ఉంటారు విష్ణుడు ఆధిరామ నిలుగా లేదు ఇంకొక నిజం నిద్ర మేలు దేవేసి నిలుగుడి మీ యోగున బాగుంది కదా మీరు నిద్ర యొక్క స్వరూపాన్ని తెలుసుకుని మీలో మీరు నిలిచి ఉండండి ఆత్మనుష్మై ఉండండి ప్రాణి మేలు తెలిసి చాయకుండు బాయకుండు ప్రాణి మేలు తెలిసి బాయకుండు అంటే రాణి తనకు మంచి ఏదో తెలుసుకుని తప్పుగా చేయకుండా ఉంటే బాగుంటుందన్నదో అభిప్రాయం రాణి నిధులనందు పరమాత్ముడదు కూడా నిద్రపోయే సమయంలో పరమాత్మే పరమాత్మ కంటే భిన్నంగా ఉండడు ప్రాణ నిద్రే ఉంది అని మనం గౌరవబోతున్నాము దీన్ని తెలుసుకో నాన్న ఎదుగుగా అంటే దీన్ని తెలుసుకో విశ్వర అభిరామ్మ నిన్నుగా లేమ మంచివి మనం ఒకసారి అనుకున్నాము రామస్వామి గారు ఇచ్చేది ప్రతి శ్రీతి శివ హరిహతో స్మృతి స్మృతిపురాణమాదయం నమో ఓం సహనా సహనం భరకు సహవీంకరీ నాస్సు మా బహరీ అదే చెప్పాలి పద్దెనిమిది అవతారిక పద్దెనిమిది పంతొమ్మిది మంత్రం అయిపోయింది ఇరవై ఏ అవతారిక కూడా మనం చూస్తూ ఉన్నాం అంతేనండి చెప్పాలి ముందు మంత్రం అనుకున్నాము జనంతీక్షా పతతిద జాగ్రద్ పశ్యతి మరి అస స్వభావసర్వ సంసారధర్వస నిమిత్తం చేస్తే సంసారధర్మిత్వం ఎన్నిమిత్తం చేస్త పరోపాధికృతం సంసారధర్మిత్వం సా ఇంతవరకు చెప్పారు చెప్పాలి చూడండి పైన ఏమనుకున్నామంటే ఆత్మ యొక్క స్వరూపం వీటి యొక్క వీటంటే పురుషుడు పురుషుని యొక్క స్వరూపమే పురుషుని రూపమేమి స్వరూపం చాలా తేడా ఉంటుంది పురుషుని రూపం అంటే ఏంటి మగవాడు ఆడది బ్రాహ్మణుడు క్షత్రియుడు మద్రాసి పంజాబీ ముసలిముడు తరుచు వాడు ఎలాగో ఉన్నాడు నల్లగా ఉన్నాడు ఇదంతా కూడా పురుషుని యొక్క రూపం పురుషుని స్వరూపం అంటే అసలంగా ఆత్మ చైతన్యా అసంగం అంటే ఏదో తెలుసిన సర్వసంసార ధర్మ శూన్యత పురుషుని స్వరూపంలో సంసార ధర్మములేమీ ఉండవు మీకు లోక వ్యవహారము లౌకికములైన సిస్టమ్స్ వాల్యూస్ అన్నీ కూడా ఏ బేసిస్ మీద నిర్మాణం అవుతారంటే మీకు అనే బేసిస్ మీద నిర్మాణం రోడ్డు మీద కాలు ఎడమ వైపు నడుపగలను లేనిలో నడుకోగలను రెడ్ ఉన్నప్పుడు ఆడవలను అనే రూల్స్ అన్ని ఎవరైతే వర్తిస్తాయి సార్ కాలు నడిపే వారికి వర్తిస్తాయి కారులో కూర్చున్న వారికి వర్తించం నడిచిపోయే వారికి వర్తించం బస్తిచ్చేవారికి కాలు నడిపే వారికి వర్తిస్తారు అలాగే డబ్బు సంపాదించడం దాన్ని ఖర్చు పెట్టడం సుఖాన్ని అనుభవించటం ఈ ప్రాసెస్లో సుఖం లభిస్తుంది సుఖం ఒకటి లభిస్తుందని అనుకోవడానికి దుఃఖం కూడా లభిస్తుంది దుఃఖాన్ని అనుభవించటం మళ్ళీ ఇహలోకానికైతే అంతవరకు పరలోకాన్ని వచ్చేటప్పటికి పుణ్యము పాపము అని ట్రెడిషనల్ ఫ్యాక్టర్స్ కాబట్టి ధర్మార్థ అర్థకామములు ఇహలోకానికి సంబంధించినవి ధర్మము పరలోకానికి సంబంధించినవి ఇవన్నీ సంసార ధర్మములు ఇహలోకాన్ని పరలోకాన్ని కూడా సంసారంలో పడే ఇస్తారు రెండు కూడా సంసారమే ఇవన్నీ సంసార ధర్మములు ఈ సంసార ధర్మములు వ్యక్తికి ఉన్నాయి ప్రతి వ్యక్తి ఈ సంసార ధర్మములను దాన్ని ఎత్తుని పెట్టుకుని ఆ సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఆ పుణ్యపాపములతో సతమతములతో ఉంటాడు ఎందుకంటే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఈ సంసార ధర్మములు యథార్థముగా నాకు ఉన్నాయా అంటే లోకంలో మీరు ఎవరినైనా అడిగారనుకోండి వాళ్ళు ఉన్నాయని చెప్తారు మీరు ఆఫీస్లో మీ జూనియర్లో సీనియర్లో అడిగారనుకోండి ఎవరు మనకి సంసార ధర్మాలు ఉన్నా కదా సార్ అంటారు ఉన్నాయి కదా పోయి పనిచేయబోటాడు సీనియర్ అయితే అదే మీరు భోగ ప్రధానమైన వాళ్ళు ఎట్లా అందుకోవాలి ఏమో ఈ సంసార ధర్మాలు మనకు ఉన్నాయంటే చెప్పారనుకోండి లేకపోవడం ఇంతవరకు డబ్బులు పోగొట్టుకున్నాను ప్యాకెట్లో దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నానని చెప్పారు లేకపోవడం ఉన్నాను మీరు దేవాలయం గారితో వెళ్ళి గారిని అడిగారనుకోండి ఉన్నారు ఎట్లా క్రూట్ చేసుకోమని చెప్పారు సంసార ధర్మములు మీ స్వరూపమునందు అని చెప్పేది వేదాంత అవి లేవు కానీ ఉన్నట్లుగా అనుభవానికి వస్తోంది కదా అస్తి సంసార ధర్మిత్వం ఇది ఎందుకు వచ్చింది అనుభవం అంటే పరోపాధి నిమిత్తం ఆత్మ ఆత్మ ఆత్మ ఎందు స్వతహాగా ఉన్న ధర్మములు కాదు ఈ ఆత్మ తనకంటే ఇతరము పరముకే ఇతరం ఆ ఉపాధిగా చేసుకుని అంటే దాంట్లో ప్రకటముతో ఆ దాని ధర్మాలను తన నెత్తి మీద పరోపాధి They have to get home. Don't they? If you are like a dead mirror, suppose you find yourself in a round place of the corner. Around the place of the corner to go into the corner of the corner of the corner. And then you can't go into the corner. You can't go into the corner. Suppose you are a terrorist who is a victim, and you can't go into the corner. పోలీస్ వచ్చి ఆ మొత్తం బిల్డింగ్ అంతా చుట్టూ ముట్టి దాని మీద కాల్పులు జరిగిననుకోండి వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద కాల్పులు కాల్చుకున్నారనుకోండి అప్పుడు మీకు ఫుల్లే కనల్ డ్యామేజ్ అంట ఆ కొంత డ్యామేజ్ మీకు కూడా తగ్గితే ఏ పాపం వెరగదు కానీ మీరు ఆ బిల్డింగ్లో ఉన్న కారణంగా మీకు ఆ మీకు వస్తుంది అలాగే దేహము మీ స్వరూపం కాదు మీరు దేహంలో ప్రకటన అవుతున్నారే కానీ దేహ ధర్మాలు మీకు లేవు కానీ దేహమే నేను అనే అజ్ఞానం వల్ల ఆ దేహధర్మములన్నీ వీడికి వస్తాయి దేహధర్మములంటే ఎట్లా అనుకుంటున్నారు పుక్కుక చాలు ఈ రెండు నాకున్నాయని అనుకుని ప్రతివాళ్ళు బతుకుతూ ఉంటారు ప్రతివాళ్ళు ఎలా బ్రతుకుతారు అంటే అరవై డెబ్భై ఉత్సాహంగా పుట్టినరోజు చేసుకుంటూ బతుకుతారు ఆ మిగిలిన శేష జీవితాన్ని చావుకి భయపడుతూ బతుకుతారు ఆ రకంగా జీవితాన్ని వైదికులు కూడా వైదికులు అలాగే ఉంటారు వైదికులు కూడా నాకు ఓపుకున్నప్పుడు నేను ఏ యజ్ఞం చేశాను ఆ యజ్ఞం చేశాను ఇప్పుడు అగ్నిహోత్రం చేయడానికి కూడా ఓపిక లేకుండా మూల పడుకున్నాము అని దుఃఖిస్తూ బ్రతుకుతాడు ఉత్తర వయస్సులో పూర్వ వయస్సులో నాకు మోగాడు ఏం లేదు నేను ఈ యజ్ఞం చేసాను వాడిపై ఏం చేశాను పౌండరీకం చేసాను అని గొప్పలు చెప్పుకుంటూ బతుకుంటాను వైదికులు కూడా అలాగే ఉంటారు కాబట్టి అందరూ కూడా చావు పుట్టుకుల గుప్పిట్లో బతుకుతూ ఉంటారు కారణం ఏమిటి ఈ చావు పుట్టుకలు సంసార ధర్మము కదా ఇవి వీరికి యథార్థంగా ఉన్నాయా లేవు మరి లేకపోతే అనుభవానికి ఎలా వస్తున్నాయండి దానికి ఏదైనా హేతువుగా ఉంది పరోపాధి నిమిత్తం ఆత్మకంటే భిన్నమైనటువంటి దేహము ఏది ఆ దేహధర్మములు తను తినట్టు వీడు అయితే పరమ ఇతరము అంటే అనాత్మ అనాత్మ యొక్క ధర్మముడు ఆ అనాత్మయను వీళ్ళు ప్రక ఆత్మ ప్రకటమవుతున్న కారణంగా అనాత్మ ధర్మమును వీళ్ళు ఆరోపించుకుంటున్నాడు అంటే అలాగే అలాంటి తెలివి తక్కువ పని ఎందుకు చేస్తున్నాడు అలాంటి అదిగా ఇప్పుడు అవకాహాలు మంచిది కాదని తెలిసి ఎందుకు చదువుతున్నాడు ఎందుకు అది విద్యార్థి దశలో ఉన్నప్పుడు బాగా చదువుకుంటే మంచి మార్పులు వస్తాయి మంచి మార్పులు వస్తే కాలేజీలో సీట్ వస్తుంది అందరూ ప్రశంసిస్తారు జీవితంలోకి అయితే రావచ్చు అని తెలుస్తూ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది అయినా కూడా వాడు ఆ పని చేయడు మధ్యాహ్నం క్లాస్ ఎక్కటి సినిమా తెలుపుతారు సినిమా హాల్లో కూర్చుంటారు క్లాస్ లో కూర్చోవలసిన వాళ్ళు ఎందుకు చేస్తున్నాడు ఇలాగంటే దానికి అంటే అవిద్య ఈ అవిద్య కాబట్టి సాచ అవిద్య అంటే తన ఎందు లేని సాగుతూ తనపై వేసుకుంటున్నాడు తన ఎందు లేని సుఖ దుఃఖములను తనపై వేస్తూ ఉంటాడు సుఖ దుఃఖములు తన ఎందుకు తలస్సు ఎవరో దుఃఖిస్తూ దుఃఖిస్తూ ఉంటే వాళ్ళు దుఃఖం దుఃఖిస్తూ ఉండదు దుఃఖాంతాగలదు వచ్చి స్వామి దగ్గరికి వచ్చి నాకు ఈ దుఃఖంతో బాధపడుతున్నాను అని వాపోతాడు వాపోతే అంటే స్వామి ఏం చెప్తుంది స్వామి ఏం చేయాలి ఏదో తాగి చెప్తా తాగి ఎలాగుండాలి అంటే ఆ బయట పరిస్థితి మారకుండా వీటికి దుఃఖం కలగకుండా అని ఇట్లా అయినా పర్వాలేదు లేకపోతే బయట పరిస్థితి మార్చేసి వీడికి అనుకూలంగా ఇది ఇట్లా అయినా పర్వాలేదు ఆ విధంగా దుఃఖానికి పోవాలి స్వామి బయట పరిస్థితిని నేను మార్చలేదు కదమ్మా స్వామి సెన్సియర్ పెట్టాల మోసం చేయడం అడగడు బయట పరిస్థితిని నేను మార్చలేని వాళ్ళు ఎదురు వేరు పక్కనకుంటుంటా నేను అలా మారుస్తాడాన్ని అది బయట పరిస్థితిని బట్టి నువ్వు దుఃఖిస్తూ ఉండడము అనేదాన్ని కూడా నేను మార్చలేనే కానీ నీకు ఒక చక్కని సలహా చెప్పగలుగుతారు ఏమిటంటే నువ్వు అనుభవిస్తున్న దుఃఖము వాస్తవంలో నీ లేదు అది మనస్సు మందుగలదు అని చెప్తారు నేనే కదా కాదు నువ్వు పంచే నువ్వు మాస్టర్ ఒక్కసారి పరిశీలించు నా ముందే చూచున్నావు కదా నీ మాస్టర్ని ఒకసారి పరిశీలించు ఆ పరిశీలించారా సపోజ్ వాళ్ళు బుద్ధిమంతులు అనుకోండి ఆ పరిశీలించారు దీన్ని బట్టి నీకు ఏం తెలుస్తుంది నువ్వు పరిశీలకూడవు మాస్టర్ ఎంచేదో పరిశీలించబడి అక్కడ ఎలా వచ్చింది ఇప్పుడు నీకు దుఃఖం కలిగినప్పుడల్లా మాస్టర్ని సాక్షి రూపంగా పరిశీలిస్తూ ఉండు అని నేను చెప్తే ఏమంటాడో చూసినా బుద్ధిమంతులైతే ఉంటాడు నేను అభ్యాసం చేస్తానండి మీరు దేని మీద ఏదైనా పుస్తకం కలిగి ఉంది లేకపోతే ఏదైనా స్త్రీ ఒకటి నేను అభ్యాసం చేస్తానంటాడు బుద్ధిమంతుడు అటువంటి బుద్ధిమంతులు మీకు ఎక్కువ మంది కనపడరు వాళ్ళు ఏమంటారో చూసినా మీరు సంసారంలో ఉన్నాయంటాడు మేము నేను ఏం చేయట్లేదు అరే నేను చెప్తే నువ్వు దాన్ని ఒక్క క్షణంలో తీసిపడేస్తే ఏమిటి తీసిపారా ఏంటంటే మనస్సు నేను మనస్సు కాదు అని తెలుసుకోవడం ఇవన్నీ మహాత్మక సంభవం కానీ నాకు నాకు సంభవం కాదు అని ఈరోజు మీకు ట్రై చేయకముందే వాడు డిఫిల్కి యాక్సెప్ట్ చేసేస్తాను డిఫిల్స్ ఇంకా ఆట మొదలు కాకముందే నేను దగ్గరే ఉండి క్రికెట్ మ్యాచ్ అని చెప్పారు ఇంకో వాళ్ళు ఏం చెప్తారు కాబట్టి అభిద్య అనేది వాడు దుఃఖంతో అవిద్యని అట్టు పెట్టుకుంటాడు తప్ప అవిద్యని పక్కన పెట్టే దుఃఖాన్ని పరిష్కరించుకుంటామని ఆలోచించుకోగా ఎవరు అడుగుతాడు మా అవిద్య అలాగే అడ్డు పెట్టుకునే మీరు ఏదైనా ఉపాయం చెప్తారా అని అడుగుతాడు ఎవరు అడుగుతారు తెలిసినా ఎప్పుడు వచ్చినా పదేళ్ళు వేదాంతం ఉన్నవాడు అడుగుతారు అప్పుడు ఏం చేయాలంటే ఆ పక్కనే గంగానికిలో నేను తోనో దురికేస్తే ఈ సమస్య ఎదుగుతుందని నాకు I can appreciate his mind. We will have all the time. We need to take care of our lives. We will take care of our lives. We will take care of our lives. We will take care of our lives. That's what I'm going to say. That's what I'm going to say. మా అబ్బాయి అనుసత్ రెండు వేల నాలుగు వందల ర్యాంక్ వచ్చిందండి మీరు సీట్ వచ్చేట్లా ఆశీర్వదించండి అన్న నాకు నేనన్నా అభి ఆశీర్వదం ఏంటండి రెండు ర్యాంక్ వచ్చింది కదా ఇప్పుడు మీరు ఇన్వెస్టిగేట్ చేసే ఉంటారు సీట్ వస్తుందో మీరు దాన్ని మీరు స్టడీ చేస్తే ఉంటారు మళ్ళీ నన్ను ఆశీర్వదనం నేను అలా చేయను చెప్తా మరి మీరు ఏ ఆశీర్వదనం చేస్తా ఏ ర్యాంక్ వచ్చినా దాన్ని స్వీకరించి ముందుకు సాగేటువంటి మనోధైర్ కలుగు కాక మీరు ఆశీర్వచనం చేయమంటే చేస్తాను ఎందుకంటే నేను మీరు వద్దంటుంటే నేను చేసే అలా ఆశీర్వచనం ఎలా చేస్తాను కానీ రెండు వేల నాలుగు వందల ర్యాంకు వచ్చిన తర్వాత ఇంకా నేనే ఆశీర్వదన చేస్తాను ఆమె సిక్స్ మీరు కొడుకు పుట్టిట్లా మీరు ఆశీర్వదం జనులు చాలా జ్ఞానంలో గడుపుతూ ఉంటారు దీనిపైరే అవిద్య అర్థమైన అభివృద్ధి చేయటం అవుతున్నాము వాళ్ళు దాని నుంచి బయటికి రావడానికి కూడా ఇష్టపడతాం బయటికి లాగితే కూడా వాడు నన్ను దాంట్లో లాన్ ప్రయత్నం చేస్తారు తప్ప వాడు మాత్రం అది కూడా దీనిపైరే తిద్యా స్వాభావితం ఆహోషతే అపకర్మాధిపతి ఆగంతుక ప్రశ్న ఒకటి నాగ ఈ అవిద్య అన్నది మన జీవితంలో ఉన్నది పెద్ద పెద్ద ఇష్యూస్ ఇది ఉన్నది అన్నమాట వాస్తవం ఇది ఉన్నది స్వతహగా ఉన్నదా స్వాభావికవం స్వతహాగానే ఉన్నదా స్వతహగా ఉంటే ఇంకా పోతుంది లేకపోతే కామ కర్మ అధిపతి ఆదరింపు తింది ఇప్పుడు కోరిక ఉందనుకోండి ఎవరు కోరిక మీకు స్వతహాగా ఉందా వచ్చింది అని వచ్చింది స్వతహాగా లేదు వచ్చింది మీరు కనుక ఒక్క ప్రసం నిర్భరంగా ఉంటే పోతుంది కర్మ మీరెప్పుడు చక్రం లాగా కర్మ చేస్తూనే ఉన్నారా లేకపోతే అది వచ్చిపోతాం వచ్చిపోతాం అలాగే కర్మ ఫలమైన సుఖము దుఃఖము ఆది శబ్దం చేత అది కూడా వచ్చిపోతాయి అలాగే ఈ అవిద్య కూడా కామ కర్మ సుఖ దుఃఖాలలోనే వచ్చే వచ్చేటువంటిగా ఆగంతకము అంటే గెస్ట్ సార్ అంటే గెస్ట్ సార్ ఈ లాగా వచ్చేలా ఈ అవిద్య లేక స్వతహాగా నీదే ఉంటుందా ఈ ప్రశ్న మనం తెలసాల్సి ఉంటుంది స్వతహాగా ఉంటుందంటే బుద్విపక్తుంది ఇంకా మోక్షం ఉంది ఏమవుతుంది ఎలాగంటే ద్వైత సిద్ధాంతం ఉండకపోతుంది ద్వైతులు ఉండకపోతుంది వాళ్ళు ఏమంటారో తెలుసు జీవుడు జీవుడే దేవుడు దేవుడే అని అంటారు కాబట్టి జీవుడు దేవుడులో ఐక్యం అవడం అనేది ఏమీ ఉండదు ఏమీ ఉండదు వాళ్ళు యథానద్య స్పందమాన నదివేడి సముద్రంలో ఐక్యం అవుతుంది అనే ఉపనిషద్వాస్యాన్ని వీటి అన్నిటినీ కూడా వాళ్ళు ఎక్కడో పాలుస్తారు వేస్ట్ బేస్టెట్లో పాలేసి ఏదో తమిళ తమిళ మధ్యాహ్నం మీకు నాకు అర్థం కానీ చెప్తాడు దాంట్లో ఏదో చెప్తాడు ఎక్కడ కాదో తిరుమల మొదటి ఏదో ఉంది అక్కడ గోదాదేవి ఇలా అండి అంట ఏం చేయమంటారు ఇప్పుడు ఏం చేయమంటారు అలాగే ఏమి మాట్లాడతారు సంథింగ్ లైక్ దట్ హీ స్టార్ట్స్ దీనికోసం అలాగే అక్కడ లేదు వీళ్ళు కూడా ద్వైతులు ఎక్కడుందో అలాగే ఉంటారు ఎవరైనా దీనికోసం ధరలే అక్కడ చేరుకోవడం కార్తీక పురాణంలో పద్ధతి చెప్తారు చెప్పి ఏదో ఏదో శ్లోకం చెప్పప్పుడు ఏమో సోమశర్మ అలా చేశానా లేడు నువ్వేమో అత్త బ్రహ్మంతా చూపించబట్టి నువ్వు నువ్వు అలా అర్జును ఇచ్చాడు వాళ్ళ దృష్టిలో జీవుడు దేవుడు అవ్వడం అనేది లేదు నేను ఎవరు ఈవెన్ ట్రై పటువంటిది స్ట్రై చేస్తే కూడా పాపము అని వాళ్ళు అనుకుంటాను దేవుడు పనిష్మెంట్ ఇస్తాడని వాళ్ళు సో ది పాయింట్ ఈజ్ ఇక్కడ మీరు అవిద్య యథార్థముగా స్వరూపమై ఉన్నదని అనుకుంటున్నారా లేకపోతే కామకర్మాలలో పైంచి వచ్చిపోయేదనుకుంటున్నారా ఏదో ఒక చెప్పింది ఏది చె ఆగంతుకత్వం తపోక్షన్ అండి అది స్వతహగా ఉంది అంటే మోక్షం అనేది ఏమి అది స్వతహగా లేదు వచ్చిపోయేది మాత్రమే గెస్ట్ ఆగంతుక అంటే గెస్ట్ అది గెస్ట్ లాగా వచ్చింది అన్నప్పుడైతే తప్పనిసరిగా దాని నుండి విముక్తి సంభవము ఉపపద్ధతి అంటే సంభవమవుతున్నది కాబట్టి ఇప్పుడు ఈ అవిద్య విషయంలో నేను మనస్సు పెట్టాల్సి ఉంటుంది ఈ అవిద్య మన జీవితంలో వచ్చిపోతుందా ఏక స్వతహాగానే ఉన్నదా అని మీకు ఒక రహస్యం చెప్తారు అవిద్య స్వతహాగానే ఉన్నట్లయితే మనిషి తన తప్పు తెలుసుకోవడం అనేది కానీ పశ్చాత్తాపడమని కానీ క్షమార్పణ కోరడం అనేది కానీ ఏమీ ఉండవు వీళ్ళు తన తన తప్పు తెలుసుకున్నారంటే అర్థం ఏంటి అంతకుముందు వాడిని ఆదేశించిన అవిద్య పక్కటి తొలగిందనే కదా అవిద్యతో తప్పు చేసినప్పుడు తెలీదు తప్పని తప్పుడైన తర్వాత ఖాళీగా కూర్చుని ఉన్నప్పుడు తను తప్పు చేశానని తెలుసుకుంటాం అంటే అర్థం తప్పు చేసే సమయంలో వీరిని ఆదేశించిన అవిద్య తర్వాత పక్కకి పోయింది అనే కదా కాబట్టి తప్పు తెలుసుకుంటున్నాడు అంటే అవిద్య ఆగలింపు కను పశ్చాత్తాపం అవుతున్నాడు అంటే అవిద్య ఆగంతుకము కాబట్టి అవిద్య అనేది వచ్చిపోయిందే తప్ప పోయేదే తప్ప స్వతహాగా ఉన్నది కాదు అందువల్లనే మోక్షం అనేది తి ఇప్పుడు అవిద్య ఆగంతుకము స్వతహాగా లేదు ఆగంతుకము అనే అని చెప్పడము శాస్త్రం యొక్క అభిప్రాయం అయితే అవిద్య ఆగంతుకము అని చెప్పటానికి హేతు లేది యుక్తి అంటే యుక్తి కాబట్టి యుక్తి యుక్తంగా చెప్పాలి వృత్తియుక్తంగా చెప్పాలి మీరు ఏదో జబర్దస్తిగా చెప్తే అది ఒప్పియుక్తంగా చెప్పవలసి ఉంటుంది సపోజ్ మీరు ఆయన మెడలో మాల లేదండి ఆయన అలా కూర్చొని ఉన్నారు భక్తులందరూ ఎదురకుండా కూర్చున్నారు ఆకాశం నుంచి వచ్చి మెడ మాలో మెడలో పడింది అని మీరు అలాంటివి చెప్తే అది శాస్త్రం అనుకుంటుంది మీరు వేషంగా చెప్పాలి యుక్తియుక్తంగా చెప్పాలి అనిత్య స్వతహాగా వీడికి ఉన్నది కాదు చేస్తుంది అని నిర్ధారణ చేయడానికి మీ వద్ద యుక్తి చేయగలదు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వెయిటీ మ్యాటర్ ఇవ్వండి నెయిటీ మ్యాటర్స్ ఎలా చేస్తారంట ఉదయం నిద్రలు వేసేందుకు మనకు రాత్రి పడుకునే దాకా ఆ నిత్యా విషయంలో కలమూ ఉంటారు డబ్బు ఇల్లు మాటిలి రిలేషన్స్ కొడుకు కూతురు భర్త భార్య తండ్రి తల్లి తల్లి అన్న తమ్ముడు వీటిల్లో డబ్బు భోగాలు సుఖాలు దుఃఖాలు వీటిల్లో పూర్తిగా మునిగిపోయి ఉంటారు మునిగిపోయి నిద్రపోవడానికి ఇంకా కొంచెం టైం ఉంది ఒక అరగంట ఖాళీగా దిగుతున్నప్పుడు వేదార్థం ఎందుకు వేదాంతం మీరు వస్తే ఇక్కడ మీకు ఇప్పుడు ఏది రుచి వెలికిచ్చి సంసారం వెరీ వెల్ఫీ ఈ వేదాంతం అన్నది ఉంటే ఏదో అలంకారంగా ఆకం అలంకారంగా పెట్టుకుంటారు ఏదో అలంకారంగా పెట్టుకుంటారు ఇదే మొత్తం అయితే మీరు గమనించాల్సిన ఏంటంటే this ఇది చాలా విలువైనది చాలా గంభీరమైన విషయం జీవితాన్ని శాసించే విషయం దీన్ని మనం పరిష్కరించుకోవాలి అనేటువంటిది ఆ ఉత్సాహము ఆ పట్టుదల ఉండాలి కాబట్టి ఆ విద్య ఇప్పుడు ప్రమాణి అవిద్యాల మీరు ఏమో యాభై రూపాయలు ఇవ్వాలి నోటపాటికి ఇచ్చేది ఐదు నువ్వు పక్కన పెట్టు అన్నుకోండి సోకి మూ గౌరవిస్తాడు మూ గౌరవిస్తే రైతు సిక్స్ ఫుడు సరిగా ఇవ్వరు ఇవ్వాల్సి ఉన్నాయి పోషిస్తారు పోషిస్తాడు పంటల వాళ్ళ వాళ్ళు ఎప్పుడు పంట వాళ్ళకు రైతున్న వాళ్ళే మీరు ఒక కలిస్తే పంట మొక్కలు కాలేదు ఒక చెట్లు కరగలేదు ఏది పండలేదు అంత దెబ్బ అనే చెప్తారు రైతు ఎప్పుడు అని చెప్తారు చెప్పి సగం ఇస్తారు మిత్ర సగం బకాయి పెడతారు మళ్ళీ సరిస్తాను ఈ రోజు మీరు వెళ్ళే అవిద్య అన్నారు అనుకోండి మరి అగ్గి మీద గుగ్గిల్లో పోతారు మీ అవిద్య అనుకో ఒక ఆయన మాతో కదా ఎప్పుడు నీకు వేదాంతం చూడలేనా సందర్భం ఏం చూసుకోలేదు ఎప్పుడు దానికోసం అనేక సందర్భం లేదు నీ వేదాంతం నువ్వు పసిలేడు అంటే సంస్కారం కొంత గట్టిగా ఏమిటి విషయం ఏమిటి ఈ వేదాంతాన్ని కారణం ఏమిటి రైతు బకాయి పెట్టాడు శిశుకు సరిగ్గా దట్ ఈస్ వెయిటీ అది ఉండకూపా ఈజ్ వెరీ వెయిటీ ఈ అభిద్య అన్నది అవిద్య కంగానే ఉంది మీ పనులన్నీ అయిపోయింటే మీకు ఏ పని లేదు ఖాళీగా ఉంది నువ్వు ఫోన్ చేసి కొట్టుకునేందుకు కూడా ఉన్నప్పుడు ఈ అవిద్య గురించి మీరు ఎలా మాట్లాడే మేము వెళ్తా ఉన్నట్లుగా ఇంకా సమాజం అంతా బట్ నేను మనం చేసేది అంటే డోంట్ క్యూక్ ఎట్ అవిద్యూజ్లే మోస్ట్ వెయిటింగ్ ఈ అవిద్య అన్నది నాలో ఉన్నది ఓకే ఎందుకున్నది నీకు సంసార ధర్మాలు అనుభవాలు వస్తున్నాయా లేదా వస్తున్నాయి కాబట్టి అవిద్య ఉన్నది ఇది వాస్తవంగా స్వతహాగా ఉన్నదయా లేకపోతే ఆగంతుపమా ఆగంతు ఎందుకని శాస్త్రం మోక్షం గురించి చెప్తూ ఉంటుంది కనుక ఒకవేళ స్వతహాగా ఉన్నదైతే ఉండదు కాబట్టి అవిద్య ఆగంతుకము మరి అవిద్య ఆగంతుకమనే విషయాన్ని నేను మాకు నిరూపించగల ఎందుకంటే నిరూపించినట్లయితే ఒక అడుగు ముందుకు వేసినట్టు అవుతుంది రేగ్లాసెస్ అయిపోతుంది రోగానికి నిదానం చేసినట్టు అయిపోతుంది పదిస్థితి రేషణ యుక్తి ఏమి కథంబా నా అవిద్య ఇంకో ప్రశ్న ఉంది చావు పుట్టుకలు ఆత్మధర్మము కాదు సుఖ దుఃఖములు ఆత్మధర్మము కాదు పుణ్య పాపములు ఆత్మధర్మములు కాదు అజ్ఞ అవిద్య చేతనే అవి ఆత్మధర్మములుగా భాషించినవి ఈ అవిద్య వల్ల కూడా అలా అనిపించింది తప్ప అది మాత్రం ఆత్మధర్మములు కాదు ఒప్పుకున్నాం కానీ అవిద్య ఆత్మధర్మమా కదా అవిద్య ఒకవేళ అవిద్య ఆత్మధర్మమై ననుకోండి అవిద్యమంతగా సుముఖాలు జన్మ మరణములు కుణ్య పాపములు ఆత్మధర్మములు కాకుండా ఆత్మధర్మముగానే నాశిస్తాయి ఎందుకంటే అవిద్య ఆత్మధర్మమై ఉన్నది గత అది అవిద్య చేతనే పరోపాధినితంగా ఉన్నది ఆత్మయంలో అవిద్య చేతనే ఆరోపించగలుగుతున్నాయి అంతా బాగానే ఉంటుంది అవిద్య ఆత్మధర్మమైతే వాటి నుంచి విముక్తి అనేది ఒక కాబట్టి అవిద్య ఆత్మధర్మం కావడానికి వీల్లేదు మోక్షం కావాలంటే అవిద్య ఆత్మధర్మం కాదని నువ్వు ఎలా చెప్తావు ఎవరి అవిద్య కసి అవిద్య మమ అవిద్య మరి ఇంకేమరి ఆత్మధర్మం అన్నట్టే ఉంది ఈ విషుని స్థితి చేయాలి కాదు ఎలా కాదు చెప్పు నువ్వు ఇది మనక్షబీజభూతాయా అవిద్యా సతత్వధారణా అనే అనే కారణం చేత అవిద్యయక్స్వము వ్యర్ధారీక పదం సతత్వము అనేది చక్కటి పదం శాస్త్రీయమైన పదం టెక్నికల్ స్వరూప ఈ అవిద్య యొక్క ఆనుకలు ఏర్చి అది ఎలా ఉంటుంది ఎందుకుంది ఎలా పోతుంది దాని గురించి అంతా మనకి తెలియాలి ఎందుకు తెలియాలంటే కృష్ణ ఈ జీవితంలో మీకు కలిగే హాని అంతా కూడా అజ్ఞానం వల్లనే కలుగుతూ ఉంటుంది ఇప్పుడు మీకు సమస్య ఉందా ఉంటే అవిద్య వల్లనే ఈ సుఖ దుఃఖంలో అంటే అవిజ్ఞ అందేమో ఉంటుంది ఇప్పుడు కదలమే అవిజ్ఞానండి మాకు రావాల్సిన డబ్బు రాక మేము మరి అలానే మీకు రావాల్సిన డబ్బు రాక మీరు దుఃఖపడుతున్నాం నేను అనుకోవడం అది అలా అనుకోవడమే అవి జరిత కాబట్టి మీకు ఈ పుణ్యపాపముల జాతంలో పని ఉన్నారా అది కొంతమంది ఎలా ఉంటారంటే పంచాంగం ఒంటి అన్న కట్టేసుకుని అడకి కట్టేసుకుని ఉంటారు వాడు ముగిసిపోయి ఉంటారు ఆ పంచాంగంలో ముగిసిపోయి ఉంటారు వాడు ముందుగా అడుగు వేయాలంటే వర్జ్రం దుర్ముహూర్తం కూర్చోవాలంటే వర్జం దుర్ముహూర్తం అలా ఉంటారు తర్వాత దేశం దేశం మీకు తెలుసా ఒక తెలుగు పండితులకు ఆయన ఉంటారు ఆయన వేరే శాస్త్రం బాగా చూడకుండా చాలస్త మనిషి అంటే ఆర్థిక బాగాపురం కాస్త తెలుగు పండితులు ఉద్యోగం వేశారు ఉద్యోగం కావాలి ఎందుకంటే ఉద్యోగం ప్రతి నేను జీవితం వస్తుంది ఆయన జాబ్ ఎక్కడ వేశారంటే తెలుగు పండితులుగా వేశారు సోమ్ అంటే ఎక్కడ క్షీరాపుణం దాకా ఈయన ఎవరిలో శాస్త్ర ధర్మ ధర్మ ధర్మశాస్త్రం చెప్పి కూడా ఎవరిలో ఉంటారు వాళ్ళు ఏమని చెప్తారంటే ప్రాణం పోయినా ఒప్పుకోవచ్చు కానీ కళింగ దేశంలో బతకపోవచ్చు అని ఒక వాక్యం కాదు అది ఈయన బుద్ధికి పట్టింది నేను ఎరుగుతున్నాను అది ఈయనకి పట్టింది కళింగ దేశంలో బతకపోవచ్చు అని పట్టింది అది అలా కళింగ దేశం భారతదేశంలోనే కదా భారతదేశంలో ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారో పట్టుకొచ్చారు రోజా కళింగ యుద్ధం నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో కళింగ దేశంలో బతకడం పాపము అని వచ్చింది ఈ మాట వదిలిస్తే వాళ్ళు విన్నారంటే ధర్నా చేస్తారు అప్పుడు ఆయన సోంపేట వెళ్ళి రిపోర్ట్ చేసి సంతకం పెట్టి వెంటనే లాస్ పెట్టి మళ్ళీ వెనక్కి ఈ ట్రాన్స్ఫర్ ఎక్కడి నుంచి ఆరిగినేట్ అయిందో అక్కడికి పోయి వాళ్ళకి లంచాలు పెట్టి అక్కడే మకాలు పెట్టి లంచాలు ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయని ఆయన ఉద్యోగం ఆ విద్య మనిషి జీవితాన్ని ఎంత భయంకరంగా శాసిస్తూ ఉంటుందో ఎంత ఘోరంగా శాసిస్తుందో చూడండి ఆ విద్య కాబట్టి ఎన్ని దృష్టాంతాలు చెప్పినా సరపడదు ఈ అవిద్య యొక్క స్వరూపాన్ని మనం నిర్ధారించాల్సిందే ఎందుకు చూస్తున్నాండి మీ జీవితంలో ఉండే దుఃఖానికి గందకి అంటే పేదం లేకుండా బతుకుతారు ప్లేదం అనేది లేకుండా పీపుల్ లివ్ లైక్ స్నేటుకమ్ స్టాటెస్ టు దే డిజైర్స్ టు దే ఫీయర్స్ టు మనీ టు వెల్త్ టు భోగా వీటన్నింటికీ కూడా బానిస్తమై బతుకుతూ ఉంటారు బానిసలు కలుగుతుంట ఎవంటే ధనవంతుడు అంటే ఎవరో నేను చెప్తాను మీరు ఆలోచించండి దయచేస్తే నా మాటని వెంటనే వస్తుని కానీ నువ్వు కానీ అనంత మీరు ఆలోచించండి ధనవంతుడు అనగా ఎవరో తెలిసినా ధనములకు బాధిస్తాయి అయిన వాళ్ళు వాళ్ళు ధనవంతులు ధనవంతుడి ఎందుకు చూసినా వాటిద్దరే చెంది మొదలు పడుకునే వరకు ట్వంటీ ఫోర్ సెవెన్ బతుకున్నంత కాలము ఆఖరికి వాడు ప్రాణం వెడబెట్టే వరకు కూడా ఆ ధనాన్ని ఉన్నది రక్షించుకోవడం లేదంటే సంపాదించడం తన కొడుకులకి కోడలకి మనవాళ్ళకి అందజేయడం ఏ బంధువుల్లో ఉంటాడు అదే ఉంటాడు అలాగే ధనాన్ని గురించే అలా ఆలోచిస్తూ ఎంత బంధము చూడదు కాబట్టి అవిద్య అన్నది సర్వ అనర్థ బీజభూతాయా సకలములైన అనర్థములకు ఎక్కడము అవిద్య ఈ అవిద్య యొక్క స్వరూప స్వభావాలను మనం తెలుసుకోవాలి అందుకంటే ఈ మంత్రము ఆరంభించబడుతున్నది అని చాలా మంది ఆలోచించాలంటే ఆత్మవుతుంది చెప్పండి అంటారు నా దగ్గర వస్తారు మీరు ఏదైనా ఆత్మ గురించి చెప్పడం ఏమంటావు నేను దాన్ని సాయంకాలం నెలపా అలా కాదు ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా చెప్పండి ఇప్పుడు నేను ఖాళీగా లేను ఖాళీగా ఉన్నానని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే మీరు రాగానే నేను వెళ్ళి కూర్చోండి కాబట్టి నేను ఖాళీగా ఉన్నానని అనుకుంటున్నాను ఖాళీగా లేదు ఏకాంతంగా ఉన్నవాడు ఖాళీగా ఉన్నట్లు లెక్క కాదు రావు తర్వాత ఏదో పుష్పంలో చూసుకుంటు ధ్యానం చేయచ్చు లేకపోతే ఏదైనా మెయిల్కి రిప్లై ఇవ్వచ్చు టెలిఫోన్ రిప్లై ఇవ్వచ్చు ఏమో ఉంటాయి అలా ఖాళీగా ఉంటారా సో కాబట్టి సో ది పాయింట్ ఈజ్ అవిద్యను మీరు ఆత్మ గురించి ఏం చెప్తారు ఆత్మ గురించి ఆత్మ గురించి చెప్పేది పైగా మీరు ఆత్మ గురించి చెప్తూ ఉండండి చెవిలో పడితే కొంత పుణ్యం వస్తుంది నేను ఇవాళ చెప్పాను చూడండి ఒత్తిడి చేసుకుంటాను బియ్యం ఎదుర్కొంటాను ఆత్మ గురించి అలా వర్క్ అవుట్ కాదండి ఈ రకంగా తయారైంది సమాజం అన్నిటికీ కొంతమంది పురాణానికి ఇష్టపడతారు కొంతమంది ఉన్నారు ఏదో సంస్కారం ఏదో పుణ్య సంస్కారం ఉంది ఎలాంటి పనిచేసి చెప్పండి స్వామీజీ ఎవరైనా ఎప్పుడు చెప్పమంటారు ఏదో తెలుగు లేదా పంపించేసి పౌన్ రెండు ఖాళీ అవుతుంది అప్పుడు వస్తాం మీరు శుభ్రత చెప్పండి పనిచేస్తాం అంటే మీకు అర్థం అర్థమైనంత అర్థం అవుతుందో మీరు చెప్తాం అని చక్కగా బియ్యం వేసుకుంటూ పని చేస్తుంది వేదాంతం అంటే లోపు ఇలాంటి వేషాలు వస్తాయి ఆత్మ గురించి చెప్పేదేమీ ఉండదు మీరు అవిద్య గురించి తెలుసుకోవడమే ఉంటుంది మీరు అవిద్యను తెలుసుకుంటే పోతున్నారు ఈ అవిద్యనేది దీని రహస్యమైన అది ఎప్పుడైతే మీరు అవిద్య అని తెలిసిందో అప్పుడు రహితనే అది పోతుంది ఎందుకంటే పామును తాడు చూసి పాము అంత ఈ భయం అవిద్యలో వచ్చింది అది పాము కాదు అని తెలియగానే పోతుంది అవిద్య యొక్క స్వరూపాన్ని ఇప్పుడు మనం సో అసయత్రైణం ధంతివా అనే ఇది స్వప్నం స్వప్నం స్వప్నం గురించి చెప్తున్నారు స్వప్నం గురించి విజయం చెప్పడం అంటే అవిద్యను రూపించడం కోసం స్వప్నం గురించి చెప్తున్నారు తర్వాత సుశుప్తిలోకి వస్తాం ఈ ఆత్మ విచారణ సో ఈ స్వప్నంలో ఎవరిలో కొడుతున్నట్లుగా విడిపించాడు అనిపించింది ఎవరో మేధపడి వ్యక్తి కోరుతున్నారు అనిపించింది లేకపోతే ఎవరో తాళ్ళతో కట్టేసి తమ వెంట పట్టుకుపోతున్నారు బంధించి పట్టుకుపోతున్నారు జనంతి ఇవ అంటే ఎవరో తమ వశం చేసుకుని వీళ్ళు ఈడ్చుకుపోతున్నారు అనిపించింది లేకపోతే హస్తీ విచార్య ఇవ ఏదో తరపుకొచ్చినట్టుగా వీటికి అనిపించింది అంతా ఇవా ఇవా అంటే స్వప్నం అనమాట స్వప్నం అయితేనే మరి ఇవాళ ఏనుగు తరువుకొచ్చింది అవును ఏనుగు బాగా వేగంగా పరిగెడుతుంది అడవిలో ఏనుగు తమ దానికి తాగిపోతూ ఉంటుంది మీరు ఏనుగులంటే దాని దగ్గరకు వెళ్ళకూడదు దూరంగా ఉండాలి ఎందుకంటే ఒక ఏనుగు కనుక చాలా చెక్క వచ్చింది అనుకోండి అది మేలు పని పరిగెత్తుకొచ్చుంది అది పరిగెత్తే మనం పరిగెత్తాలని దాని పోతుంది ఏనుగు వెలుగు అదే అది పరిగెత్తడం ప్రారంభిస్తే వాటిలో సుమానంగా మీరు పరిగెత్తలేదు పరిగెత్తి వాటి నుంచి తప్పించుకోవడం అనేది సంభవమే కాదు అంటే ఇదంతా మీరు విన్నాడు కలగలుగుతున్నాడు ఏమన్నా ఏనుగు ధర్మకు వచ్చినట్టుగా కలగలుగుతాడు గట్టనివ పద్ధతి చూడండి గట్ నివ పద్ధతి అంటే గట్టం పతతివ గోకిలో పరిగెట్టుగా కావచ్చు వీళ్ళు ఇవన్నీ ఇలా ఉంటాయి ఇవి కలను అంటే ఎదేమో జాగ్రత్త భయం పరిచేది సదేవ అత్ర జాగ్రత్త అవస్థలో ఏ ఏ భయాలను అనుభవిస్తారో చూస్తారో వాటన్నిటినీ ఈ స్వప్నములను వీళ్ళు భావన చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తలో ఉంటే ఏదో ఉంది భయం వేసింది గోతిలో పడ్డాడు కాళ్ళు నెక్కుట్టింది స్వప్నంలో ఏమీ లేవు కదా మరి లేకపోతే వీళ్ళు దుఃఖపడ్డానికి హేతు ఏమున్నది అవిద్య లేవు సరే కానీ లేవని వీళ్ళకి తెలియదుగా ఉన్నానుకుంటాను మరి అవిద్యంతే